తుచి బరువుగా తుచి ఇంకా ఎంతకాలం అండి బాబు ఎప్పుడు వదిలేస్తానో ఏమిటో ఇప్పుడు ఏం పట్టుకున్నావని అదేమిటండి బాబు ఎన్నో పట్టుకున్నాను కదా నేను నా ఉద్యోగం నా సంసారం నా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ల పిల్లల పిల్లల పెళ్లిళ్ళు పిల్లల పిల్లల భవిష్యత్తు చూడండి మన బరువులు ఎక్కేస్తూ పోతే ఆ బగింజ దగ్గర నుంచి అమెరికా వరకు ఉంది అంతా ఇంత కాదు ఎంత వ్యాపకమై ఉంది అంటే భూమండలం అంతా వ్యాపకమై ఉంది ఇంకా ఎంత వ్యాపకమై ఉంది అంటే పద్నాలుగు లోకాల వ్యాపకమై ఉందండి ఈ గొడవ లోకంబులులో కష్టలులో కేసులు తెగిన తుది ఆలోకంబగు పెంజీకటి కవ్వల అక్కడి దాకా పెట్టుకున్నాడండి ఈ రాగము మోహము బంధము అన్న గొడవ ఎక్కడ దాకా వ్యాపకమై ఉందయ్యా అంటే పద్నాలుగు లోకాల వరకు ఇది ఏదో ఇక్కడతో పోయిందని అనుకోవాల్సిన పని లేదు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో పద్నాలుగు లోకాలు ముల్ లోకాలు చాలా మనకి బంధానికి పద్నాలుగు లోకాల్లో వ్యాపించాడు ఎలాగా లోకంబులుగా వ్యాపించాడు లోకస్తులుగా వ్యాపించాడు లోకేశులుగా వ్యాపించాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా దీనికి నా చిన్నప్పుడు ఇది మోహినిగా అవతరించి అమృత ఆ క్షీరసాగర మధనం తర్వాత అమృతాన్ని పంచి ఇచ్చేటటువంటి ఘట్టాన్ని తెలియజెప్తాం భాగవతంలో సరే ఆ అక్కడ ఒక లక్షణం మనం స్పష్టంగా గమనించవలసిందే అందరి దృష్టి ఎవరి మీద పోతుంది అంటే ఆ అసురులు ఆ దేవతలు ఆ చిలకటం అందులోంచి దేవతలు అందరూ రావడం ఒక్కొక్కటి ఒక్కొక్కటికి ఒక్కొక్కడికి ఇచ్చేయడం ఐరావతం ఇంద్రుడికి కల్పవృక్షం ఇంద్రుడికి కామధేనం ఇంద్రుడికి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇట్టా ఎవరెవరో ఏదేదో ఇచ్చేస్తాం సరే వాటి అన్నింటికంటే ముందు హాలాహలం వచ్చింది అదెవరు పుచ్చుకుంటారా బాబు ఎవడు పుచ్చుకోడు ఆ హాహలం పుచ్చుకోవడానికి మాత్రం ఒక ఆయన వస్తాడు ఆయనకి మాత్రమే ఇస్తారు మీరీ దేవి ఎవరైనా ఆయనకు హాలాహలం ఒక్కటే ఇస్తారు ఇంకేమీ ఎవరు కాబట్టి ఆయనేమో మహాదేవుడు మహా అన్న శబ్దం అక్కడ ఒకచోటే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు అలాగే అమృతము పంచి ఇచ్చినటువంటి వాడు మహావిష్ణువు మహాశీన కూడా ఉంది అమృతమును పంచి ఇచ్చిన వాడు మహావిష్ణువు హాలాహలమును భరించిన వాడేవాడు వాడు మహాదేవుడు కాబట్టి నీ జీవితంలో నువ్వేం చేయాలయా ఒకటి హాలాహలాన్ని భరించు మహాదేవుడు అవుతావు రెండు అందరికీ అమృతాన్ని పంచి ఇవ్వు అప్పుడు మహావిష్ణువు అవుతావు సింపుల్ ఐజ్ ఇట్ పుట్టేశావుగా ఆల్రెడీ ప్రజాపతి గారితో పని అయిపోయింది శత్రుముఖ బ్రహ్మగారితో పని అయిపోయింది ఎందుకని ఆయన పని ఇంక శరీరం ఇవ్వడం వరకే ఈ జన్మ ఇచ్చేసేడు అయిపోయింది తినిస్ట్ ఇచ్చిన జన్మని ఏం చేయాలి అయితే మహావిష్ణువుగా గానీ లేకపోతే మహాదేవుడిగా గానీ నువ్వు ఉండవచ్చు మహావిష్ణువు అంటే ఏమిటి అందరికీ అమృతాన్ని పెంచిపెడతాయి ఆ మహాదేవుడు అంటే ఎవరు హాలాహలాన్ని చక్కగా గరల కంఠుడి వలే కంఠంలో అట్టే పెట్టేస్తారు అది కిందకైపోనివడు బయటికి రానివాడు ఇలా ఈ లక్షణాలతో ఉన్నవాడేవాడు వాడు మహాదేవుడు చూడండి ఈ రెండు పాత్రలు చాలా విశేషమైనటువంటి ఆ ఘట్టంలో అమృతం తాగినటువంటి దేవతలందరూనేమో నిమిత్తమైనటువంటి దేవతలు ఇంద్రియాధిష్టాన దేవతలు కోర్కెలు తీర్చే దేవతలు అదే వీళ్ళందరికీ బాస్ అధిష్టానం ఎవరయ్యా అంటే మహావిష్ణువు మహాదేవుడు అందుకని ఈ దేవతలు అందరూ పురాణాల అన్ని చోట్ల తిరగేస్తే దేవతలు గాని ఋషులు గాని అందరు వెళ్ళి ఆ మహావిష్ణువుకో ఆ మహాదేవుడికో లేకపోతే చిత్రముఖ ప్రజాపతి గారికో అందరికీ పెద్దవాడు కాబట్టి పితృ సమానుడు కాబట్టి ఆ చిత్రముఖ ప్రజాపతి గారికో మరెట్టుకున్నట్టుగా పురాణాల్లో కనపడుతుంది సో మనం కూడా ఏం చేస్తున్నాం మరెట్టుకునేటప్పుడు అయితే చంద్రముఖ ప్రజాపతి గారికో లేకపోతే మహావిష్ణువుకో లేకపోతే మహాదేవుడికో మరెట్టుకు ఇవే మూడు లోకాలంటే ఇవే ఆ మూడు లోకేశులు అంటే త్రిలోకములు త్రిషు లోకేశు నీ జాగ్రత్త అవస్థ నీ స్వప్నావస్థుత్యావస్థ అలాగే సృష్టి స్థితి లాగే ఇక్కడ మూడు అవస్థలు అక్కడేమో మూడు స్థితులు ఈ జాగ్రత్తగా ఈ సామ్యాన్ని గుర్తుపట్టు అక్కడ ఇక్కడ ఉన్న ఈశ్వరుడు ఒక్కడే లక్షణము రీత్యా ఈశ్వరుడు ఒక్కడే జగత్తుగా ఉన్న ఈశ్వరుడే జీవుడుగా ఉన్న ఈశ్వరుడే ఈశ్వరుడుగా ఉన్న ఈశ్వరుడే ఆ ఈశ్వరుడులో ఏ మార్పు ప్రాబ్లం అంతా ఈ సంగత్వం సంగత్వ సదనంలో ఎవడైతే ఉన్నాడో వీడికి వచ్చింది సమస్య సంగత్వ సదనంలో ఉంటే ఏం చేయాలండి సత్సంగం చెయ్యి నువ్వేం చేయాలయా బాబు నన్ను ఏం చేయమంటారండి ప్రపంచంలో చాలా మంది రోజులు నన్ను ఫోన్ ఏం చేయమంటారండి నన్ను నువ్వేందులో ఉన్నావు ఇప్పుడు కోహం బంధహ విచారణ చేయి ఏ బంధంలో ఉన్నావు విచారణ చేయి మరి బంధం తొలగేది ఎట్లాగండి ముందు సత్సంగం చెయ్యి సంగత్వ సదనంలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సత్సంగం చెయ్యాలి సత్సంగత్వే నిస్సంగత్వం సంగత్వంలో నుంచి బయటపడిపోతాం సరే నిస్సంగత్వం వస్తే ఏమిటవుతుందండి ఈ సంగత్వానికి కారణం ఏమిటి లోపల రాగం కదా ఆ రాగం మోహం కదా ఆ మోహం కోరికే కదా ఆ కోరిక క్రియ కదా ఆ క్రియ ఫలితం కదా ఇది కదా వరుస క్రమం కాబట్టి వెనక తీసుకుంటూ పోతే ఏమవ్వాలి ఇప్పుడు మనం నిస్సంగత్వే నిర్మోహత్వం మోహం పోయిందా నీ మోహాన్ని రోజు అదంలో చూసుకు